కీర్తన సంఖ్య నాలుగు వందల అరవై తొమ్మిది చలగియము పుట్టింపనీ సృష్టింపగ మరిపుగా పులుమేపు దురటే మాధవుడా గొనకొని పాషండు దుర్భాషల క్రోధము సహింపరాదు ధనుజుల లనుచు నిజతత్వజ్ఞానము నీవీయవు అనిశెము చూచిన వారికి మాకును అంతర్యామి వి నీవు పెనచి చీకటియు వెలుగునొకచో పెంచెదవేలె ముకుందుడా కలుల తామసపు దేవతార్చనలు కనుగునియ వియోర్వగరాదు నెలకుని వారలు నరక వాసులని నీమీది భక్తియు పొలుపు గనిందరి లోపల గ్రమ్మర గ్రహ్మర పూజగునేటి వాడవు నీవే చలమున పుణ్యము పాపమునొకచో సరిచేతురటవే గోవిందుడా సతమునీ దాస్య సహయోగంబును సహింపదు క్షితిలో నీ వటువంటి వారలను సృజింపకేర్పడ మానవు హితవు గ శ్రీవేంకటేశ్వర నీవే ఇహ పరములకు గర్తవు గతి నీ శరణాగతి అని నమ్మిన గలవిందరికి నారాయణ